కీర్తన పన్నెండు చెప్పే నా మాట వినుచిత్తమా చిప్పిలు ఎండమావుల చెరువులున్నవా చెప్పే నా మాట వినుచిత్తమా చిప్పిలు ఎండమావుల చెరువులున్నవా వెగటైన విషయాల వేడుక పడకు అవి జిగురు కండలు సుమ్మీ చిత్తమా పొగరు మూపుదనాల దొరలకుము అవి ఎల్ల తగులు విరిపందెల దారి వంటివి బలిమినే ఆశల బడకుము అవి చిలకల ఓదాలో చిత్తమా తలచిచూచితేనే తప్పులుదారులే కలలోని రతులు యాకట వంటివి మేర మీరే కోరికల మిసిమి చూడకము అవి జీరుకు బండలు ఓయి చిత్తమా చేరువనే కాచేటి శ్రీ వెంకటనాథుగని గారవాన బ్రతుకు కల్ప వృక్షమతడు